ప్రకర్రహ్మతత్వం యువాన వర్షిష్టా సదృషిగణ ఆవృతం బ్రహ్మ నిష్టై ఆచార్యేంద్రం కరకలిచిన్ముద్ర ఆనందమూర్తి స్వాత్మా రామముత వదనం దక్షిణాూర్తిమే వట విటే సమీపే భూమి భాగే నిషణ సకలమునిగణానాతారన గుర్మీశాూర్తిం జనన మరణ దుఃఖేక్షమామి చిత్రం వటతరోమూలే వృధా శిష్యా గురుర్యు గునం వ్యాఖ్యానం శిష్యాస్తున్న సంశయా ఇలా మనం జీవిస్తూ ఉన్నాం ఇస్తున్నాం ఇలా తెలుసుకుంటూ ఉన్నాం ఇలను చూస్తున్నాం కలను చూస్తున్నాం ఇలను ఇలా చూస్తున్నాం కలను అలా చూస్తున్నాం ఇలా ఏ ప్రపంచమైతే నాకు తెలుస్తూ ఉందో ఇది జాగ్రత్త అవస్థ అని ఇక్కడ అనుకుంటే విశ్వం ఏదైతే కలలో తెలుస్తూ ఉందో అది స్వప్న ప్రపంచం చూసేటువంటి మనసే కళను చూస్తూ కలను చూడ్డానికి ఒక ప్రత్యేకమైనటువంటి మనసు మాత్రం లేదు ఏదైతే జాగ్రత్త ప్రపంచాన్ని చూస్తూ జాగ్రత్త ప్రపంచానికి సంబంధించినటువంటి అనుభవాలను గడిస్తూ ఉన్నదో ఇదే మనసు స్వప్న ప్రపంచంలో స్వప్నానుభవాలను కూడాను పొందుతూ ఉంది కనుక నిన్న యథా నిద్రయా అన్నప్పుడు కలలో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో జాగ్రత్తలో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో వీటికి సంబంధించినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన జ్ఞేయ జ్ఞాతల మధ్య అర్థం చేసుకున్నాం కాని ప్రధానంగా ఒకటింది ఈ ప్రపంచం ఉంది ఇలా ఉంది నేను ఇలా చూస్తున్నాను కానీ కళ విషయంకొస్తే కళ ఇలా ఉంది నేను ఇలా చూస్తున్నాను అని చెప్పలే ప్రపంచం ఉంది నేను చూస్తున్నాను కానీ కళ దగ్గరకు వస్తే నేను చూస్తున్నాను కనుక కళ ఉంది సీ ద డిఫరెన్స్ కనుక కల నుంచి నేను మేలుకున్న తరువాత ఈ ప్రపంచాన్ని నిద్రపోక ముందు ఏ గది నైతే చూచానో ఆ గదిని నేను చూడగలను ఎందుకంటే ఇది ఉంది నేను చూస్తున్నాను గనక కానీ కల దగ్గర కాదు ఇప్పుడు నేను నిద్రపోయి లేచిన తర్వాత ఏ విధమైనటువంటి కలొచ్చిందో మళ్లీ గనక నాకు మగతగా ఉండి నిద్ర వస్తే కల రాబోచ్చేమో గానీ అదే కలలోకి నేను ఎంటర్ అవుతానని చెప్పలేను కాబట్టి విశ్వానికి ఇలాకి కళకి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుందంటే ఇంకొకటి కూడా ఉందనుకోండి ప్రధానంగా అది వచ్చినప్పుడు చెబుతాను ఇది ఉంది కనుక నేను చూస్తున్నాను కాని అక్కడ నేను చూస్తున్నాను కనుక అది ఉంది ఎందుకంటే కేవలం స్వమాయ కల్పిత జీవలోకే స్వప్నే నేను తయారు చేసిన ప్రపంచం కానీ ఇది నేను తయారు చేసిన ప్రపంచం కాదు ఇది ఇలా ఉంది సృష్టి దీని నేను చూస్తూ ఉన్నాను కానీ కళ కాదు అందువల్ల స్వప్న ఎవరికి వాళ్ళదే ఈ విశ్వం ఏదైతే ఉందో ఇక్కడ మనం అందరం కలిసి జీవిస్తూ ఉన్నాం అందరికీ కొన్ని విషయాల్లో సమానమైనటువంటి అనుభవాలు గడిస్తూ ఉన్నాం ఈ ప్రపంచంలో సామాన్యంగా తెలుస్తూ ఉంది కాని అది విశేషంగా తెలుస్తూ ఎవరికలా వాళ్ళదిగా గోచరిస్తూ ఉంది కాబట్టి స్వమాయ కల్పిత జీవలోకే ఆ లోకాన్ని ఏ స్వప్న లో తయారు చేసుకున్నానో నాకు నేనుగా తయారు చేసుకున్నానే గాని మరొకరు వచ్చి తయారు చేసేందుకు అవకాశం లేదు ఏ స్వప్న ప్రపంచం నా ప్రపంచం నాకు తెలుస్తూ ఉందే నా స్వప్నం మీకు అర్థం కావడం లేదు మీ స్వప్నం నాకు అర్థం కావడం లేదు కనుక ఇది ఉన్నది ఉన్నది గనక నేను చూస్తూ ఉన్నాను అక్కడ నేను చూస్తున్నాను చూస్తున్నాను గనక ఉంది ఎందుకంటే నేను కల్పించాను గనక స్వప్న కేవలం జీవ సృష్టి ईश्वर सृष्टि कायारे सृष्टि नीत तैयार चूस्तुना चूस्टे सुख दुख स्वप्ने सजीव सुख दुखभोक्त स्वया कल जीव लके अल चूस्त केवल व्यक्तिगत अर्थम स्वप्ना चूचे मनसे प्रपंचा चूस्तुअ अभी मरचिपू ఉన్నదాన్ని చూస్తూ ఉందే తనలో ఉన్నది చూస్తూ ఉందే అనేది వేరే విషయం చూసేది మాత్రం మనసే ఏ మనసు అయితే స్వప్నాన్ని చూస్తూ ఉందో ఆ మనసే ఇక్కడ జాగ్రత్తను చూస్తూ ఉంది కాని అక్కడొక మనసు ఇక్కడ ఒక మనసు మాత్రం లేదు అదే సూక్ష్మ శరీరం స్థూల ప్రపంచం స్వప్న ప్రపంచం వేరు కావచ్చు కానీ వీటిని చూసేటువంటి మనసు మాత్రం ఒక్కటే కనుక ఎప్పుడైతే చూస్తూ ఉందో త్రిపుటి ఏర్పడతా ఉంది నేను తెలుసుకుంటూ ఉన్నాను గనక ఇలాని తెలుసుకుంటూ ఉన్నాను కళని తెలుసుకుంటూ ఉన్నాను కనుక ఇక్కడ జ్ఞేయం ఉంది జ్ఞాత ఉన్నాను అక్కడ జ్ఞేయం ఉంది జ్ఞాత ఉన్నాడు ఇక్కడ జ్ఞేయం ప్రపంచం తెలుసుకునేటువంటి వాడిని నేను విశ్వడు అక్కడ జ్ఞేయం స్వప్నం తెలుసుకునేటువంటి వాడిని తేజస్సుడు నా తేజస్సే గనక నిన్న చూచాం కాబట్టి జ్ఞాత జ్ఞేయము ఎప్పుడైతే రెండు ఉన్నావో జ్ఞానం కలుగుతుంది కాబట్టి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ అనేటువంటి మూడు త్రిపుటి ఏవైతే తెలుస్తూ ఉన్నాయో ఇవి జాగ్రత్త అవస్థలోనూ తెలుస్తూ ఉన్నాయి స్వప్నావస్థలోనూ తెలుస్తూ ఉన్నాయి క్లియర్ ఈ మూడు ఉన్నాయి ఇవి మూడుగా తెలుస్తూ ఉండొచ్చేమో గాని ఈ మూడు చైతన్యానికన్నా భిన్నంగా లేవు దిస్ ఈస్ ది పాయింట్ ద కంటెంట్ ఆఫ్ ది డ్రీమర్ ఇస్ ద కాన్షియస్ నెస్ కనుక ఈ ప్రపంచం ఈ మూడు తెలుస్తూ ఉండేటప్పుడు తెలుసుకునేటువంటి వాడిని నేను జ్ఞాత తెలియబడేటువంటి ప్రపంచం జ్ఞేయం కలిగేటువంటిది జ్ఞానం ఈ మూడిట్లో అసలు పరమార్థం ఏంటి ఎక్కడుంది ఏది సత్యం అస్థి ఎక్కడ ప్రకాశత్వం ఎక్కడ అన్నప్పుడు మానసోల్లాసంలో సురేశ్వరుడు చెప్పింది ఒకటే అస్థి ప్రకాశత ఇది వ్యవహార ప్రవర్తతే అస్తి ప్రకాశత ఇది వ్యవహార ప్రవర్తతే అస్తి ఇది ఉంది అది ఉంటే ఉపయోగం లేదు ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఇది ఉంది ఉన్నట్లు తెలుస్తూ ఉంది తెలుస్తూ ఉన్నప్పుడే అది ఉన్నట్లు లెక్క ఉన్నది తెలియకపోతే ఉపయోగం లేదు కనుక ఉంది అస్థి తెలుస్తూ ఉంది జ్ఞానం కా ఉంది వదిలేసినా కూడా తెలుస్తూ ఉంది అన్నప్పుడు ఆ ఉంది సత్ తెలుస్తూ ఉండడం అనేటువంటి చిత్ కనుక ఏదున్న అట్లాగే ఉంటుంది ఈ ప్రపంచంలో ఒకటి ఉన్నది అంటే అది తెలుస్తూ ఉండాలి ఉండడం సత్ తెలియడం చిత్ అది అస్థి ఇది బాతి అది అస్తిత్వం ఇది ప్రకాశత్వం కానీ ఇక్కడ ఏదైతే ఉంది అని మనం అనుకుంటూ ఉన్నాము సత్యానికి సంబంధించినటువంటి చర్చ ఇందులో అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం ద్వశ్చన్ కనుక ఈ ఉండడము తెలుస్తూ ఉండడం అనేది రెండున్నాయి కదా తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం ఏ పదార్థంలో ఇది ప్రతిష్ఠింపబడి ఉంది ఈ ఉండడము తెలియడం అనేటువంటిది భాతి సత్ చిత్ సత్యం జ్ఞానం అన్ని పర్యాయ పదాలు ఏమి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు అస్థిభాతి ప్రియం సచిదానంద స్వరూపం అట్లాగే సత్యం జ్ఞానం అనంతం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం దేని ఎందుది క్వశ్చన్ ప్లీజ్ కాబట్టి విశ్వం అని అన్నప్పుడు ఏది విశ్వం ఏదైతే నాకు తెలుస్తూ ఉందో అది విశ్వం అంటే దృశ్యం శబ్దం ఏదైనా కావచ్చు కాబట్టి పంచ జ్ఞానేంద్రియాలకి ఏదైతే అందుతూ ఉందో ఇది విశ్వము అని నేను నిర్ణయం చేసినప్పుడు ప్లీజ్ ఇది ఒకటి అర్థం చేసుకుంటే ముందుకు వెళ్తాం సెకండ్స్ ఇది దృశ్య ప్రపంచం విషయము ఎందుకని నేను తెలుసుకుంటూ ఉన్నానా తెలియబడుతూ ఉంది గనక విషయము కాబట్టి అనేకం ఉండొచ్చు ఈ ప్రపంచంలో వాటిని అన్నిటికీ కాస్త సంక్షిప్తంగా రెండు మిగిలి ఒకటి విషయము రెండవది విషయి ఏదైతే తెలియబడుతూ ఉందో అది విషయము ఆబ్జెక్ట్ ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నానో దాన్ని విషయి సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్ ప్రపంచంలో అనుభవం కలిగిన కనుక తెలుసుకునేటువంటి వాడిని నేను ఉండాలి జ్ఞాత తెలియబడేటువంటిది ఒకటి ఉండాలి జ్ఞేయం తెలుసుకోవడం జరగాలి మేమిద్దరం ఉన్నప్పుడే కనుక విషయము విషయి కాకపోతే ప్రపంచమంతా మనకు విషయంగా కనపడుతూ ఉంది నేను విషయి ఎందుకని నాకే తెలుస్తూ ఉంది గనక ఓకే ఆ నేనేంటి కోహం అహం కహా కవం త్వం కహ ఎవరసలే అన్నప్పుడు ప్రపంచం నుంచి విడిపడి ఒక్క దేహాన్ని నేను మిగుల్చుకుంటున్నాను అదే తమాష కాబట్టి ఇదంతా నాకు తెలుస్తూ ఉంది గనక ఈ విషయ ప్రపంచానంతా నేను తెలుసుకుంటూ ఉన్నాను గనక ఈ దృశ్యమాన జగత్ ఏదైతే నాకు గోచరిస్తూ ఉందో ఎవరికి నాకు నాకంటే దేహం ఈ దేహం ఉంటేనే దాన్ని వేరుగా చూస్తూ ఉన్నాను ఈ దేహంలోనే నేత్రాలున్నాయి దృశ్యాలు కనపడుతున్నాయి రూపాలు కనపడుతున్నాయి ఈ దేహంలోనే చెవులున్నాయి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి నా ఉపన్యాసాన్ని కూడా మీరు వింటూ ఉన్నారు నేను విషయం అవి ఇప్పుడు మీకు ఏ విషయం అందిస్తుందన్నది వేరే విషయం కానీ మీరు విష అయ్యి విష అన్నప్పుడు నా దేహం కాని ఇక్కడ ఒక్క చిన్న పొరపాటు చాలా పెద్ద పొరపాటు ఏంటంటే ఎప్పుడైతే ప్రపంచం విషయంగా తెలుస్తూ ఉందో దేహాన్ని విష సబ్జెక్ట్ అనుకుంటూ ఉన్నాను కానీ ఇంద్రియాలు కూడా విషయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకని అది తెలుస్తూ ఇది తెలుస్తూ సార్ కొండ తెలుస్తూ ఉంది ఈ కొండ కూడా తెలుస్తూ ఘటద్రష్ట ఘటాద్భిన్నహ దేహద్రష్ట దేహాద్భిన్నహ కుండను చూసేవాడు కుండ కన్నా వేరుగా ఉన్నాడు దేహాన్ని చూస్తూ ఉన్నా దేహంలో వచ్చేటువంటి మార్పులు చూస్తూ ఉన్నా కనుక నేను ఉండడం వల్ల అస్తి ఈ దేహం కూడా నడుస్తూ ఉంది నేను ఉండడం వల్ల ప్రపంచం తెలుస్తూ ఉంది నేను ఉండడం వల్ల ఈ దేహం తెలుస్తూ ఉంది నేను ఉంటూ ఉంటే ఇక్కడ మార్పులన్నీ తెలుస్తూ ఉన్నాయి నేను ఉంటూ ఉండడం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో సమస్తమైనటువంటి మార్పులు నాకు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి అస్తిత్వం అనేది ఇంద్రియాలకి దేహానికి సంబంధించింది కాదు సీ దాట్ అస్తిత్వం అనేది ఇంద్రియాలకి దేహానికి సంబంధించింది కానే కాదు అలాగనక అయ్యేటట్లు నా నేత్రాలు ఉన్నాయి నేను తెలుసుకుంటూ ఉన్నాను కనపడుతూ ఉండేటువంటి దృశ్యం ఏదైతే ఉందో అది విషయము నా నేత్రము విష సబ్జెక్ట్ అని నేను చెబితే కళ్ళు లేని వాళ్ళు చాలా మంది బ్రతుకుతున్నారు ఈ ప్రపంచంలో అతనికి ఎట్లా కంటి కనపడకపోవచ్చు విషయం తెలుస్తోంది అక్కడ అస్తిత్వం ఎవరు ఎవరు ప్రకాశత్వం ఎవరు ఇప్పుడు సరే నాకు కళ్ళున్నాయి ఏదో కారణం చేస్తే రేపు పోయినాయి అనుకోండి కానీ అప్పుడు కూడా చెప్తాను దక్షిణామృతి స్థాద్ ఎందుకని తెలుసా కళ్ళు పోయిండొచ్చేమో కానీ జ్ఞానం పోలేదు జ్ఞానం ఉన్నది చెప్తాను రేపైనా సరే కళ్ళు లేకపోయినా ఈ జ్ఞానం అనేటువంటిది కంటికి సంబంధించింది పోతే జ్ఞానం కూడా పోవాలి జ్ఞానానికి అవకాశం లేదు ఓకే క్యాసెట్ ముక్కలైపోతే మళ్ళీ పాట వినిపిస్తుంది మీకు క్యాసెట్లోనే పాట ఉంది కనుక అట్లాగే జ్ఞానం అనేటువంటిది నా కంటికి సంబంధించింది అయితే నా కన్ను పోతే జ్ఞానం కూడా పోయింది అర్థం కానీ కళ్ళు పోయినా కళ్ళు ఉన్న వాళ్ళకన్నా బాగా బ్రతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచబట్టి అస్తిత్వం దేనిది ప్రకాశత్వం దేనిది కస్మిన్నర్థే ప్రతిష్ఠితం ఆ అస్థి ప్రకాశం ఆ ఉండడం జ్ఞానంతో ఉండడం అనేది దేనికి సంబంధించింది ప్రపంచం విషయం కమాన్ దేహం విషయం ఇంద్రియాల విషయం మనసు విషయం బుద్ధి విషయం ఎందుకని అవన్నీ నేను తెలుసుకుంటూ ఉన్నా నా బుద్ధిలో కలిగే వికారాలు కూడా నాకు అర్థమవుతూ ఉన్నాయి ఇవన్నీ ఉన్నవి నేనున్నాను గనక అవన్నీ లేకపోయినా నేనుంటున్నా వెరీ ఇంపార్టెంట్ కొన్ని లేకపోయినా నేను ఉంటున్నాను అన్నప్పుడు అర్థం చేసుకోండి కొన్ని లేకపోయినా ఒక వస్తువు గనక ఉంటే ఆ లేనివి ఉన్నదాని లక్షణాలు కావు ఓకే నిప్పున్నారనుకోండి వేడిగా ఉండాలి నీళ్లు పోసి మీరు చలార్ చేశారనుకోండి ఇక నిప్పు కాదు అది బొగ్గు ఎందుకని లక్షణం పోయింది గనక అట్లాగే ఏదన్నా పోతే ఇది ఉంది అంటే అది పోయినా ఇది ఉంది అంటే ఆ పోయినవి ఇవి ఉన్నదనే లక్షణాలు కావు కానీ దేహము మనసు ఇంద్రియాలు ఇవన్నీ స్తబ్దతగా ఉండినా గాఢ నిద్రలో నేనున్నాను నేనున్నాను అవి లేకపోయినా నేను ఇప్పుడైతే ఉన్నానో ఆ లేనివి నా లక్షణాలు కానీ కాదు కనుక నేనెక్కడ ఉన్నాను అది కావాలి ఇప్పుడు అస్తిత్వం ప్రకాశత్వం ఎక్కడుంది కనుక ఎక్కడ ఏది ఉండినా प्लीज अर्थ अंत दृश्यमे अनक इधंत प्रकाशिस्तो ज्ञा अने त्यम तद आत्म अति आत्म इपड़ आत्मने प्रना अनेक अवगा दशमें ना विश्व दर्पण दृश्यम नगरी तुल्यम निजातर्गत కాని బయట ఉన్నట్టుగా కనపడుతూ ఉంది పశ్చిన్న ఆత్మని మాయయా బహిరివ ఉద్భూతం యదా నిద్రయా బహిరివ వలే ఇవ్ దో భాష్యములో ఉన్నట్టుగా కనిపిస్తుంది యథా నిద్రయా కాబట్టి కళని నేను కంటూ ఉంటే అంతర్గతం నిజాంతర్గతం నాలో జరుగుతూ ఉంది కళ కానీ నాకు బయట జరిగినట్టుగా తెలుస్తూ ఉంది లేకపోతే కలలో కూడా కళ లేదు బ్రతుకులో ఎలాగూ లేదు కలలో అయినా కాస్త ఆనందంగా ఉండాలంటే నీకన్నా వేరుగా కల తెలిస్తేనే ఓకే కనుక నీకన్నా అన్నిగా కనపడుతూ ఉంది బాక్ష్యంలో కనపడుతూ ఉంది కళ అంతస్థానాత్ లోపల జరుగుతుంది లోపల జరుగుతూ ఉండి నా బాక్ష్యంలో కనపడడం అనేటువంటిది మాయా కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే బాక్ష్యంలో తెలుస్తుందో ఇది బాక్ష్యంగా ఉన్నట్టు ఉందే గాని మాయా వాస్తవానికి బాహ్యంగా ఉండేందుకు అవకాశం లేదు ఎందుకని ఉండడము అన్న వంటి అస్థి తెలియడం అన్న వంటి భాతి ఈ రెండు కస్మిన్నర్థే ప్రతిష్ఠితం ఇది ఇంపార్టెంట్ అందువల్ల నిన్న మనం చూచినప్పుడు మన ప్రబోధ సమయే స్వాత్మానం ఏవ అద్వయం ప్రబోధ సమయే ఏది కల నుంచి మేలుకున్న తర్వాత జాగ్రత్తగా వచ్చిన తర్వాత అక్కడ అనేకం ఉండినా ఇక్కడ ఉన్నది మాత్రం తానొక్కడే అని లేవు ప్రబోధ సమయే గురువు ఎప్పుడైతే జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడో ప్రమాకరణం ప్రమాణం ఎప్పుడైతే జ్ఞానం కలుగుతూ ప్రబోధ సమయే గురువు జ్ఞానాన్ని అందించేటువంటి సమయంలో ఏం జరుగుతుంది స్వాత్మానం ఏవా అద్వయం ఈ సమస్తమైనటువంటి ప్రపంచం నాకన్నా వేరుగా లేదు ఇట్ ఇస్ నాట్ సపరేట్ ఫ్రం మీ రెండు కానిది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అందువల్ల మానసోల్లాసంలో ఈ మొదటి శ్లోకం ఏదైతే నిన్న చూచామో దానిని పూర్తి చేస్తూ అంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అనేటువంటి ప్రథమ శ్లోకం మీద మానసోల్లాసేశ్వరాచార్యుల వారి వార్తికం ముప్పై శ్లోకాల వ్యాఖ్యానం దానిమీద श्लोक आ मुफ श्लोका श्लकमेटो प्रार्थना व्योम व्याप्त दक्षिणा मूर्त नम ईश्वर गुरु आत्मागा चूँ बोत ल కాబట్టి ఆయన బోధిస్తు ఉన్నాడు గురువు నేను వింటూ ఉన్నాను శిష్యుణ్ణి ఉన్నాను కనుక నా గురువు వేరు నేను వేరు ఆయన బోధించేది భగవంతుని గురించి కాబట్టి భగవంతుని వేరు ఇది మూర్తి భేద విభాగనే మూడు రకాలుగా ఉన్నట్లుగా గోచరిస్తూ ఉన్నాయి వాస్తవానికివి మూడుగావు వ్యోమవత వ్యాప్త దేహాయ దక్షిణామూర్త ఎన్నమహ కాబట్టి ఆ గురువు శ్రోత వక్త అధిష్ఠానమైనటువంటి పరబ్రహ్మ ఈ ముగ్గురు అద్వయం ఏవా ఎలాగు ఆకాశవత్ వ్యోమవత్ గగన సదృశం కాబట్టి కుండలు అనేకం ఉండిన ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ఆకాశం ఉందనేటువంటి భావన మనకుండొచ్చేమో గానీ అది కేవలం ఆవరణ వల్ల ఏర్పడిందే గానీ ఆకాశం ఒకటే ఆకాశాన్ని ఎవరో ముక్కలు ముక్కలుగా ఖండించలేదు వ్యోమవత వ్యాప్త దేహాయో ఎగ్జాంపుల్ అంతే ఆకాశాన్ని కూడా తీసుకోవడానికి లేదు ఎగ్జాంపుల్ ఏకదేశీయం ఎప్పుడైనా ఒక దృష్టాంతం వచ్చిందంటే దృష్టాంతం రాష్ట్రాంతం దాన్ని ఏకదేశీయంగా మనం గ్రహిస్తూ పోవాలి అట్లాగే వ్యోమవత వ్యాప్త దేహాయ కాబట్టి ఎప్పుడైతే మనకు ఆకాశం అనంతంగా కనిపిస్తూ ఉందో ఆ విధంగా ఏకమైనటువంటి వాడు అద్వయం ప్రబోధ సమయ స్వాత్మానం అద్వయం కాబట్టి ఉన్నది ఒకటే సీది కనెక్షన్ నెక్స్ట్ జగత్ కారణం సెకండ్స్ లోక కనెక్షన్ ఏమిటో తెలుసా ప్రపంచం ఉందా లేదా ఇది వేదాంతానికి విషయమే కాదు సీది కనెక్షన్ ఇలా ఉంది లేదు ఇది మాకు విషయమే కాదు సార్ కళ ఉంది లేదు అది కూడా విషయం కాదు సార్ కేంద్ర విషయం దక్షిణామూర్తి స్తోత్రంలో ప్రపంచం ఉందా లేదా అనేది విషయం కాదు కళ ఉందా లేదా అనేది విషయం కాదు అంటే దాని అర్థం అది విషయం కాదని కాదు చాలా చిన్న విషయం అన్న ఉద్దేశం కాబట్టి ప్రపంచం ఉందా లేదా కల ఉందా లేదా ఇది కేంద్ర విషయం కాదు కేంద్ర విషయం ఏమిటో తెలుసా దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నది నీవే దేశిస్తే పోవాలి ఉన్నది నీవే త్వమేవా నీకన్నా అన్యంగా రెండవది లేదు ఎప్పుడైతే నువ్వే ఉన్నావని తెలిసావో ఇక ఏది ఉందన్న చెప్పు అది నీలోనే ఉంది ఇది సెంట్రల్ థీమ్ అర్థమవుతుంది ఉన్నది నీవే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసమే దక్షిణామూర్తి స్తోత్రం ఎప్పుడైతే ఉన్నది నీవే ఏకమేవా బ్రహ్మ ఎప్పుడైతే నీవే ఉన్నావో ఇప్పుడు నువ్వు ఎలా ఉందని చెప్పావా నీలోనే ఉంది కల ఉందని చెప్పావా నీలోనే ఉంది ఇలా లేదు స్వామిజీ నేనే ఉన్నాను ఓకే కల లేదు స్వామిజీ నేనే ఉన్నాను ఓకే ఈ మధ్యలో ఇంగ్లీష్ ఎందుకు స్వామీజీ ఓకే అంటే ఓకే అనడం కాదు నా ఉద్దేశం ఓన్లీ కృష్ణ అంటున్నా ఇంకేం ఓకే మీన్స్ ఓన్లీ కృష్ణ ఉంటే నువ్వన్నా ఉంటావు లేకపోతే ఆయనన్నా ఉంటాడు మళ్ళీ మీరిద్దరు కూడా ఉండడానికి అవకాశం నేను బోధించినంత వరకు మీరు ఇద్దరు ఉండాలి కానీ అనుభూతి కలిగిందంటే మాత్రం అతనన్నా ఉండాలా మనమన్నా ఉండాలి ఇద్దరుండేందుకు అవకాశం లేదు అతనే ఉంటే నేను కూడా అతనే నేనే ఉంటే అతను కూడా నేనే రెండున్నాయనుకోండి రెండు సత్యాలు రెండు ప్రకాశాలు అవుతాయి ఓకే తాస్తత్వం ప్రకాశత్వం కస్మిన్నర్థే ప్రతిష్ఠితం ఒక మనిషి రావు కాబట్టి జగత్ ఉన్నా లేకపోయినా కళ ఉన్నా లేకపోయినా అది ఎలా ఉంది అవంతా మనం చూస్తాం కానీ నీవే సత్యం నివే సత్యం ఉన్నది నివే మరి వాట్ ఈస్ దిస్ జగత్ ఇది ఎట్లా వచ్చింది స్వామిజీ ఉన్నట్లుంది కదా ఇప్పుడు కల అనుకోండి అది అబద్దమైనా సరే దాని గురించి కొంత సైకాలజీ చెప్తూ ఉంది కదా సత్యమా సత్యం అది వేరే విషయం అలాగే ఈ కల కనిపిస్తూ దీనికి ఏంటి జగత్ కారణం ఏంటి నెక్స్ట్ సెకండ్ శ్లోకం బీజాంతం ప్రాల్పం పునః మాయా కల్పితలనా వైచిత్ర్యిత్రీకృత మాయవీవ విజృంభయోగీవ యస్చ్ఛయా తస్మై శ్రీ గురుమూర్త మ क्षिणामूर्त जगत्वा जगद निर्कल अवजस्तुर जगद जगत् ముందు నిర్వికల్పం వికల్పం లేకుండా ఉండింది జగత్తు రాక ముందు ఇది నిర్వికల్పం అంటే పదాలు తేలిక వికల్పం నిర్వికల్పం భేదం ఉంటే వికల్పం భేదం లేకపోతే నిర్వికల్పం సింపుల్ గా అర్థం చేసుకుంది అర్థమవుతుంది ప్రాక్ బిఫోర్ కనుక ఈ జగత్తు సృష్టింపబడిందని నేను అనుకుంటూ సరే మంచిది మరి ఈ సృష్టి ఎలా వచ్చింది లేనిదే రావాలి రాత్రి చూచాం లేనిది రావాలి అంటే అంతకుముందు ఎక్కడుండి వచ్చింది ఉన్న దాంట్లోనే ఉండాలి ఇలాగే ఉండిందే లేదు అలా లేదు ఎట్లా ఉండింది నిర్వికల్పం వికల్పం లేకుండా ఉండింది భేదం లేకుండా ఉండింది ఎలాగూ బీజస్య అంతహ అంకుర ఇవా బీజంలో మొలక ఉండిందో అంకురం బీజం నుంచి మొలకొస్తుంది మొలక చెట్టు అయిపోతుంది కనుక చెట్టు ఈ చెట్టును దుచ్చినప్పుడు దానికి ఒక మొలక ఉంది మొదట్లో ఆ మొలకెక్కడు అంకురం బీజంలో ఉంది అందుకని బీజం తీసుకొచ్చిన నాటుతాం చెట్టు తీసుకొచ్చిన కాబట్టి బీజాన్ని నాటిన తర్వాత బీజంలో నుంచి అంకురం వస్తుంది అంకురంలో నుంచి చెట్టు వినండి ప్రాక్ నిర్వికల్పం బీజాంతి వాంకు రో జగం ఇదం జగత్ వైచిత్ర చిత్రీకృతం కాబట్టి మాయవలన ఉన్నది బ్రహ్మమే మాయ వలన ఈ జగత్తు పుట్టుకొస్తే ఇక్కడ దేశ కాలాదులు తెలుస్తూ ఉన్నాయి టైం అండ్ స్పేస్ దేశ కాలాదుల్లో చిత్ర విచిత్రమైనటువంటి ప్రపంచం అనేక రూపాల్లో వస్తూ ఉన్నాయి ఉంటూ ఉన్నాయి పోతూ ఉన్నాయి ఈ పరిణామం అంతా కూడాను ఈ జగత్తులో మనం చూస్తూ ఉన్నాం స్వేచ్ఛ అయితే దీన్ని ఎవరు తయారు చేసి ఉండాలి జ్ఞానం కలిగిన వాడే తయారు చేసి ఉండాలి నిజమాబద్ధమా వేరే విషయం అది చాలా ఇంపార్టెంట్ మీకు అనుక్షణం సందేహాలు వస్తాయి అదే దక్షిణామూర్తి స్తోత్రం అంటే క్షణక్షణానికి సందేహం క్షణక్షణానికి నివారణ క్షణక్షణానికి సమస్య క్షణ క్షణానికి పరిష్కారం అందువల్ల ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి మనం కాబట్టి కల ఎప్పుడైతే కనిపించిందో కల సత్యం అసత్యం అనేది వేరే విషయం కలను తయారు చేసిన నేనున్నాను అంతే లేకపోతే కల కూడా వచ్చేందుకు అవకాశం లేదు అది అసత్యమని నువ్వు చెప్పొచ్చు అసత్యమైనటువంటి కల రావడానికి కూడా సత్యమైనటువంటి నేను ఉండాలి కాబట్టి ఇది మాయాకార్యమే అయిన ఈ జగత్ జగత్ కారణం ఇది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో పరమాత్మ ఆయన నుండే వచ్చింది కనుక ఆయనే సృష్టికర్త అన్నట్టు ఎలాంటి సృష్టికర్త మాయావి గారడివాడు గారడివాడు అది జగ్లర్ మాయావి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యువ యువలోనే ఉంది లివ అసలు యువ ఇంపార్టెంట్ మాయావి అయ్యాడంటే మన లాంటి వాడు మళ్ళీ వచ్చి ఎలక్షన్ లో కంటెస్ట్ చేయాల్సి వస్తుంది అతను కూడా నో మాయావి వీవ మాయాగా ఉండాడు అంటే మాయావి వలేవ్ వెరీ ఇంపార్టెంట్ మాయావి వజృంభయతి సృజతి ఇది విజృంభయతి సృజతి సృష్టించాడు ఈ ప్రపంచాన్ని మాయావీ వజృంభయ్యపి మహాయోగీవ స్వేచ్ఛ మాయావి ఇవ మహాయోగివ ఇవ కాబట్టి మాయావి ఎట్లాగైతే సృష్టించాడో వా పదాలు వినండి మహాయోగి ఇప్పుడు విశ్వామిత్రుడు త్రిశంఖ స్వర్గం యోగులు చేసేది అలా వాళ్ళు ఎట్లాగైతే సృష్టిస్తారో యహ స్వేచ్ఛయా స్వస్య సంకల్ప మాత్రేణా ఇత్యర్థహ స్వేచ్ఛ స్వస్య సంకల్ప మాత్రేణ కేవలం తన సంకల్పం చేతనే ఇంకొక దాని యొక్క లేకనే ఎవడైతే ఈ ప్రపంచాన్ని సృష్టించాడో ఆ పరమాత్మ దక్షిణామూర్తిగా తెలుస్తూ ఉన్నాడు గనక గురుదేవుడిగా తెలుస్తున్నాడు గనక గురుదేవుడి రూపంలో దక్షిణామూర్తి రూపంలో శోభించేటువంటి ఆ పరమాత్మకి నమ నమస్కారం ఆఫ్ ది శ్లోక జగం ప్రాల్పం పునః జగత్ ప్రాక్ నిర్వికల్పం ఫస్ట్ పాయింట్ ఇదం జగత్ అనడంలోనే అహం ఎగిరింది ఇదం ఇది ఏదైతే నాకు తెలుస్తూ ఉందో విషయం విషయప్రధానంగా ఉంది నాట్ విష ప్రధానం విషయ ప్రధానంగా ఏదైతే నాకు తెలుస్తూ ఉందో జగత్ ఇదం జగత్ ఈ ప్రపంచం రాక్ పూర్వం పూర్వము అంటే ఇది రాక పూర్వం అదే అడి ఇద జగత్ ఈ జగత్ ఉన్నది అంటే అంతకు ముందు లేనిదని అర్థం అది ప్రాక్ సృష్టి ఈ ప్రపంచం సృష్టింపబడింది అన్న అంటున్నావు గనక ఈ సృష్టికి ముందు ప్రాక్ నిర్వికల్పం ఏ విధమైనటువంటి వికల్పం లేకుండా ఉండింది ఎలాగూ బీజస్య అంత అంకుర ఇవ కాబట్టి బీజంలో అంకురం ఏ విధంగా అయితే ఉండిందో ఇప్పుడు మర్రి విత్తనం తీసుకొని చూచామనుకు విచిత్రం ఆ విత్తనంలో ఏం ఉన్నాయి అంకురం కనపడుతుందా మనకు విత్తనంలో మనం నాటుతాం తీసుకెళ్లి కానీ అంకురం తెలిసి రావడం లేదు కానీ అది ఉందా లేదా బీజంలో ఉందా లేదా అసలు బీజంలో అది కనుక లేకపోతే లేనిది రాదు లేనిది వచ్చేందుకు అవకాశమే లేదు కనుక ఇప్పుడు ఈ చెట్టులు చూస్తూ ఉన్నా అది మొలక వచ్చినప్పుడు నేను చూచాను ఆ మొలకకు ముందు బీజాన్ని నాటింది నేనే ఈ మూడు దశల్లో చూచాను బీజ స్థాయిలో చూచాను అంకుర స్థాయిలో చూచాను వృక్ష స్థాయిలో చూచాను వృక్ష స్థాయిలో వేరుగా ఉంది ఇక్కడ కాండం ఉంది కొమ్మలున్నాయి రెమ్మలున్నాయి ఓకే ఆకులున్నాయి పువ్వులున్నాయి పిందెలున్నాయి కాయలున్నాయి పండ్లున్నాయి పచ్చనాకులున్నాయి ఎండుటాకులున్నాయి పండుటాకులున్నాయి ఇవన్నీ చూచాను ఇక్కడ ఇంత వైవిధ్యం తెలుస్తూ ఉంది ఓ ఇదంత వికల్పం ఎందుకని చట్టు ఒకటే కావచ్చు ఆకు పండు కాదు పండు కాయ కాదు కాయ మొగ్గ కాదు సరే ఆకు కాండం కాదు కాండం రెమ్మ కాదు ఇవన్నీ కలిసి చెట్టు ఈ భేదాలంతా అక్కడ తెలుస్తూ ఉన్నాయి నానాత్రం అక్కడ గోచరిస్తూ ఉంది కానీ అంకు మనం మొలక దగ్గరకు వచ్చేటప్పటికీ అంకురం దగ్గరకు వచ్చేటప్పటికీ అన్ని తెలియడం లేదు కానీ కొన్ని తెలుస్తూ ఉన్నాయి కాస్త లేతగా ఉంది లేదు రెండు మూడు ఆకులు ఉన్నాయి అలా అలా కదులుతున్నాయి అటు చూచాను చిన్న వెవి కూడా అంతకు ముందు బీజ చూచాను బీజ స్థాయిలో ఇవి ఏవి కానీ ఒక్కటి మాత్రం మనం మర్చిపోవడానికి లేదు ఇవి ఏవి లేనట్టుగా నాకు తెలుస్తూ ఉండొచ్చేమో కానీ అవి సూక్ష్మంగా నిగూఢంగా బీజంలో ఉండాలి లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు లేని ఎట్లా వస్తుంది అది వేరే ఆర్గ్యుమెంట్ మళ్ళీ సత్కార్యవాదం అసత్కార్యవాదం అవన్నీ ఉన్నాయి నయ్యాయికులు తర్వాత న్యాయశాస్త్రం వైశేషికం ఇదంతా ఇప్పుడు నాకు అది టైం లేదు మీకు అవసరం కూడా లేదు ఇప్పుడు మనం ఎంతవరకు అయితే వెళ్లాలి అంతవరకు ఇవన్నీ నేను చైతన్య పంచజన్మల్లో రాసి జస్ కాబట్టి ఇక్కడ వికల్పం తెలుస్తూ భేదం తెలుస్తూ అక్కడ నిర్వికల్పం ప్రాక్ సృష్టే ప్రాక్ ఇదం జగత్ నిర్వికల్పం ఓకే బీజ శాంతరి వా జగదిదం ప్రా నిర్వికల్పం పునః ఇప్పుడు పునః ఇప్పుడు ఆవిర్భవిస్తోంది పునః మాయాకల్పిత దేశ కాళ కలన వైచిత్ర్యిత్రీకృత కనుక ఇప్పుడు ఈ ప్రపంచం మనకు గోచరిస్తోంది అంతకుముందు పురాక్ సృష్ఠే ప్రాక్ నిర్వికల్పం అంటే ఎవరు నిర్వికల్పం ఎవరు భేదము స్థితి అంటే అద్వయం నిన్న దూచినటువంటి అద్వయం అద్వయం ఎవరు బ్రహ్మ ఏవా ఇంకెవరుండరు పరమాత్మే అందువల్ల చాంద్రోగ్యంలో సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ వెరీ వెరీ ఇంపార్టెంట్ యుదం అగ్రే సృష్టింది రెండవది ఉండేందుకు అవకాశమే లేదు కనుక సృష్టి కార్యం విషయంలో ఏ మతాలి ఏం చెప్పినా గందరగోళం ఎందుకో తెలుసా ఆ సృష్టి ఆ లోకంలో చేశాడు అన్నాడు అనుకోండి ఫినిష్ ఆ లోకం ఒకటి ఉందని ఆయన ఎస్టాబ్లిష్ చేయాలి మొదట అయ్యా సృష్టి భగవంతుడు ఆ లోకంలో కూర్చొని చేశాడని గనక అన్నాడా ఆ లోకం ఒకటి ఉందని అర్థం అయిపోయింది అక్కడికే సృష్టి ఇంకేం లేదు ఎందుకని లోక్యతే ఇది లోకహా అనుభూయతే నీ చేత చూడబడుతూ ఉంది గనక లోకము ఎప్పుడైతే చూడబడుతూ ఉందో దృశ్యము దృశ్యం లోకం ఉంది లోకం దృశ్యంగా ఎప్పుడైతే ఉందో సృష్టి ఇక్కడ పొరపాటు చేసింది మతాలన్నీ ఏ లోకాన్ని గురించి నువ్వు మాట్లాడినా టైమ్ అండ్ స్పేస్ ఉంది అన్నావంటే ద కమ్స్ అండర్ క్రియేషన్ ప్లీజ్ ఇక్కడ పప్పులో చక్కగా పడిపోయిన రెండు కాళ్ళు పడ్డాయి ఒక్క కాలు కాదు కాబట్టి ఆ లోకంలో ఎవరు చెప్పినంతే వైకుంఠంలో చేశాడనుకోండి పక్కన పెట్టండి ఆయన్ని తీసుకెళ్ళి లేకపోతే ఆ మతాల పక్కన కూర్చొని పెట్టండి ఆయన్ని ఎందుకని అందరూ కలిసి ఒకే క్లాసులో చదువుకుంటారు వైకుంఠం అనేది ఒకటి కనుక ఉండి వైకుంఠం నుంచి కనుక సృష్టి చేశాడని కనుక చెప్తే అయిపోయింది కైలాసం ఒకటువంటి కైలాసం నుంచి సృష్టి చేశాడని కనుక నువ్వు చెప్పావంటే కైలాసం అనేది ఒక లోకం లోకం ఉందని నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తున్నావు మొదట లోకం ఎప్పుడైతే ఉందో సార్ లోకం కూడా సృష్టిలోది సార్ సృష్టికి పూర్వం ఏది ఉండడానికి అవకాశం లేదు అప్పుడే ఇది సృష్టి అవుతుంది సృష్టికి ముందు గనక ఏదైనా ఉండిందే ఏదైనా అంటే ఉద్దేశం ఏంటి తెలుసా ఖాళీ ప్రదేశం కూడా ఉండడానికి వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ఈవెన్ ఫిజిక్స్ లో కూడాను మనకు అడ్వాన్స్డ్ ఫిజిక్స్ కి క్లాసికల్ ఫిజిక్స్ కి ఇదే మెయిన్ డిఫరెన్స్ కాబట్టి దేశ ఏవైతే ఉన్నవో సృష్టికి ముందు ఇవి ఉన్నవా లేక సృష్టిలోనే అంతర్భూతాలా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి న్యూటన్యన్ ఫిజిక్స్ నుంచి ఐన్స్టీన్ ఫిజిక్స్ వచ్చేటప్పటికి జరిగినటువంటి అందమైనటువంటి మార్పు ఇది ఒక దివ్యమైనటువంటి పరిణామం ఇది ఏమిటి దేశ కాలాదులో టైం అండ్ స్పేస్ ఏదైతే ఉన్నవో అవి కూడా సృష్టిలో భాగమే అంటే దాని అర్థం ఏంటో తెలుసా దీనికి ముందు స్పేస్ కూడా లేదు సృష్టికి ముందు స్పేస్ కూడా ఉండకూడదు స్పేస్ ఉన్నిదనుకోండి పంచభూతాల్లో ఆకాశం ఒకటి ఓకే పంచభూతాల్లో ఆకాశం ఒకటి ఎప్పుడైతే ఒకటి ఉందో మిగతా భూతాలు కూడా ఉన్నట్టే ఆటోమేటిక్గా పంచీకరణం గనక పంచభూతాలే ఉన్నాయనుకోండి సృష్టి జరిగిపోయి ఉంది ఇంక ఏనెవరు మళ్లీ సృష్టి చేయడానికి సృష్టి ఆల్రెడీ జరిగిపోయిందని అర్థం అర్థమవుతుంది అందుకని చిత్ర విచిత్రంగా చెప్పారు సృష్టిని గురించి ఒక పరమ పవిత్రమైనటువంటి గ్రంథం ప్రపంచంలో ఆ మతానికి ఉన్నంత పలుకుబడి ఇంకెవరికీ లేదు అది బడి పలుకు లేదు కాని బడి పలుకు బడి ఎట్లాంటిదంటే పలుకు లేదు జ్ఞానం లేదు బడి ఉంది అందరు కూర్చొని చదువుకోవడానికి బడి ఉంది దాని పేరు గుడి ఓకే ఆయన సృష్టి చేశాడు సీ దిస్ క్రియేషన్ ఆయన సృష్టి చేశాడు చాలా వస్తువులను సృష్టించాడు మొదటి రోజు కొన్ని చేశాడు రెండవ రోజు కొన్ని చేశాడు మూడవ రోజు కొన్ని చేశాడు నాలుగవ రోజు కొన్ని ఎంత దౌర్భాగ్యమో ఎంత దౌర్భాగ్యమే చూడండి తైతర్యంకొస్తే ఒక్కసారి జస్ట్ ఒక్కసారి సంకల్పం చేశాడట భగవంతుడు క్రియేట్ అయిపోయింది ఆ మాత్రం సర్వజ్ఞత్వం లేనటువంటి వాడు భగవంతుడు ఏమవుతాడు మొదటి రోజు కొన్ని చేశాడట రెండో రోజు కొన్ని చేశాడు మూడో రోజు కొన్ని చేశాడు మన ఆఫీసుల్లో ఫైల్స్ కదిలినట్టే నాలుగో రోజు కొన్ని చేశాడు ఐదో రోజు కొన్ని చేశాడు పోని ఆయనకి టైం చేసుకున్నాడు అసలు టైం ఉందో లేదో సృష్టి టైంలో అది నాకు తెలియదు ఆయన టైం బాగలేకపోతే ఉంటది టైం ఎవరి టైము సృష్టికర్త టైం నేను మాట్లాడింది తమస్సా చూడండి అవుతాయి అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది ఐదో రోజో ఆరో రోజో ఏమని తెలుసా ఏమేమి చేశాను ఏమేమి చేయాలి ఏం దేవుడండి ఏమి దేవుడు సార్ ఇతను మీకేమనిపించను లేదని నేను చెప్పేది వింటుంటే అంటే అది కూడా జ్ఞాపకం లేదు మన అమ్మగారులు గనక పండగ రోజు ఒక ఐదారు కూరలు లేదు ఆరేడు పిండి వంటలు తయారు చేసి ఇదైందా అది అయిందా ఇది చేశానా అది లేసా అని చూసుకున్నట్టుగా ఆయన కూడా ఇది చేశానా అది చేశానా విశాఖపట్నం చేశానా విజయవాడ చేశానా అని చూసుకున్నాడు పాపం ఓకే అప్పుడట ఇలా చూసేటప్పటికి ఆయనకి ఏం కనిపించలేదట ఏమీ కనిపించలేదు ఎవరికి దేవుడికి సార్ గుడ్డి దేవుడు ఏమి కనిపించలేదు నేను విమర్శిస్తాను అనుకుంటున్నారా మీరు పరామర్శిస్తున్నారు గుడ్డి దేవుడు బే బుద్ధి లేకపోతే నేను నమ్మగలనేమో కానీ ఎట్లా నమ్ముతానండి బుద్ధి ఉందని అనుకుంటున్నా నేను పోని అప్పుడు చూస్తే ఆయనకేం కనిపించలేదు అప్పుడేం చేశాడో తెలుసా అప్పుడు అనుకున్నాడట ఐ డిడ్ ఎ మిస్టేక్ ఇది ఐ డిడ్ ఎ మిస్టేక్ నేను ఒక తప్పు చేశాననుకున్నాడట ఆయన ఏమిటా తప్పు అసలు దీపం వెలిగించకుండా ఇవన్నీ తయారు చేశాను ఇది నేను చేసినటువంటి తప్పు కాబట్టి మొట్టమొదట లైట్ వేసుకోవాలి అంటే ఇతరుని ఏమంటారు మీరు ట్యూబ్లైట్ అంటారా నో ట్యూబ్లైట్ తో కూడా ఆయన బోసడానికి లేదు ట్యూబ్లైట్ అయినా కొద్దిగా లేట్గా వెలగతుంది ఇది ఆరు రోజులు పట్టింది అర్థమవుతుంది ఇటువంటి వాడు తయారు చేస్తే మనకు జ్ఞానం వచ్చిందంటే మనం ఎట్లా నమ్ముతామో చెప్పండి అప్పుడు ఏం చేశాడో తెలుసా సూర్యుడిని క్రియేట్ చేశాడట ఆ ఇది సార్ తమాషా ఐదు రోజులు అయిన తరువాత అప్పుడు ఆయనకు ఐడియా వచ్చి నేను ఏవైతే తయారు చేశాను అవే నాకు కనిపించడం లేదు కనుక నేను పొరపాటు చేశాను మొట్టమొదట లైట్ వెలిగించుకొని లైట్ వేసి తర్వాత చేసి ఉండాల్సింది కనుక నేను చేసినవి కూడా నాకు కనపడడం లేదు దే ఇప్పుడు లైట్ అవసరము అని సూర్యుని క్రియేట్ చేశాడట ఆరో రోజు ఇప్పుడు రాత్రి మీరు వెళ్తారు నుంచి ఉపన్యాసం తర్వాత ఇంటికి వెళ్ళగానే తలుపు తీసి లైట్ వేసుకొని ఆ తర్వాత పనులు చేస్తారా లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లగానే తలుపు తీసేసి మీరు ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా వెళ్ళి అమ్మగారు అట్లా వెళ్ళి మీరు ఇలా ఇలా ఇలా వెళ్లి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆవిడ అట్లా వెళ్లి సాంబార్ తీసి తల మీద పోసి ఇదంతా జరుగుతుందంటారా అప్పుడు అందరు కలిసి బోంచేసి ఆ తర్వాత లేచి మెల్లగా ఇలా వాషింగ్ వెళ్లి చేగడుక్కొని అప్పుడు పోయి లైట్ వేసుకుంటే ఇంకా అది ఎవరు చేయరు అనుకుంటా నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే మీకు బాగా అర్థం అవుతుంది అనుకుంటాను అంటే మీకు అర్థం అవడం అంటే ఏంటంటే ఆ దేవుడు మీకన్నా చాలా తక్కువ వాడని నాకన్నా తక్కువ వాడని నేను దీపం వెలిగించుకోకుండా ఇంత చేశాడు పోనీడి ఇప్పుడు మీరు అన్న అతను సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అతను ఏదైనా చేసుకుంటాడు నువ్వు క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు క్వశ్చన్ చేసావా నరకంలో పడిపోతావు వద్దు వద్దు నేను క్వశ్చన్ చేయను కానీ నాకొక్కటి అర్థమేటట్టు చెప్పు ఏంటని ఆరవ రోజు ఆయన తయారు చేశాడు కదా ఐదవ రోజు ఆరో రోజు సూర్యుడు తయారు చేశాడు అంతకుముందు సూర్యుడు లేడు కదా సార్ ఆయనకి రోజు ఎట్లా వచ్చింది సార్ ఐదు రోజుల తర్వాత సూర్యుడు తయారు చేశానని చెప్తా ఉన్నాడే సూర్యుడే లేనప్పుడు రోజు వచ్చింది మొదట నేను తయారు చేయలేదు తర్వాత తయారు చేశానన్నాడు అనుకోండి కొంతవరకు ఒప్పుకుంటాం ఐదు రోజులైన తర్వాత తయారు చేశాను ఆరు రోజులైన తర్వాత తయారు చేశాను అంటే సూర్యుడే లేనప్పుడు వారికి రోజెట్లా వచ్చింది సార్ సూర్యోదయం జరిగి మళ్లీ సూర్యాస్తమయం జరిగితే సాయంత్రానికి రేపు ఉదయం మళ్లీ సూర్యోదయం జరిగితే ఈ మధ్యకాలాన్ని క్రోనలాజికల్ గా వాచ్ని పెట్టుకొని ఇరవై నాలుగు గంటల రోజు అంటున్నాం అసలు సూర్యుడే లేడు అంటున్నావు అందుకని మన శాస్త్రంలో చూడండి దినకర ఎందుకని ఆయన వస్తేనే దినం ఆయన లేకపోతే తద్దినం మరి సూర్యుడే లేనప్పుడు నీకు రోజు ఎట్లా వచ్చింది రోజే లేనప్పుడు ఐదు రోజులు ఆరు రోజులన్నే ఇంత అస్తవ్యస్తమైనటువంటి సిద్ధాంతాలు అస్పష్టమైనటువంటి సిద్ధాంతాలు అజ్ఞానానికి ప్రతిరూపంగా శోభించేటువంటి సిద్ధాంతాలని అంగీకరించమంటే బుద్ధి ఉన్నవాడు ఎవడో అంగీకరించనంటున్నాను ఎందుకని అర్థం చేసుకునే అవకాశం కూడా లేదు గనక వెరిఫై చేసుకునే అవకాశం కూడా లేదు కనుక తల తీసుకెళ్లి బంటకేసి కొట్టుకున్నా కూడాను అర్థమయ్యే అవకాశమే లేదు కనుక అర్థమైనటువంటి వాడు చెప్పగలగడానికి కూడా అవకాశం రావడం లేదు కనుక మరి స్వామీజీ మరి ఆ మతంలో ఎంతో మంది మేధావులు ఉండాలి వాళ్ళకంతా రాలేదా ఈ ఆలోచనలని ఇటువంటి విమర్శలు ఆ మత గ్రంథం మీద కొన్ని కోట్లు వచ్చేసి అవన్నీ వాళ్ళు చదివి ఉండాలి మరి ఎట్లా ఫాలో అవుతా ఉండారు స్వామీజీ ఆ గ్రంథంలో తమాషా ఉంది ఒకే ఒక తమాషా ఉంది ఒక సెంటెన్స్ ఉంది అంటో తెలుసా ఇది చాలా పవిత్రమైన గ్రంథం దీనిని గనక నువ్వు నమ్మకపోయావా చూడండి నమ్మకం రాత్రి చెప్పాను మీకు నమ్మకం జ్ఞానం దీనిని గనక నువ్వు నమ్మకపోయావా రవరవ నరకాల్లో పడిపోతావు ఆ నరకం ఎట్లా ఉంటుందో చేస్తున్నాను విను అది బ్రహ్మాండమైనటువంటి అగ్ని గోళం అగ్ని గుండం ఆ దాంట్లో నిన్ను తీసుకెళ్లి తోసేస్తారు అగ్ని ఆరదు నువ్వు చావవు ఫ్రై అవుతా ఉంటావు ఈ మేధావులున్నా మేతావులు ఈ మేతావులు ఏమనుకుంటున్నాయంటే నాయన అసలు అది ఉందో లేదో ఏదో ఎందుకు వచ్చిన కర్మ రేపు అక్కడ పోయి అగ్ని చల్లారక మనం చావక చావక బ్రతక దాంట్లో ఫ్రై అవడం ఎందుకు ఏదో నమ్మేస్తే పోతే దీన్ని ఎవడేం చేయాలి కనుక సృష్టికి ముందు సార్ సృష్టికి ముందు తమరు చేసి పెట్టడానికి పెట్టి మళ్ళీ ఏం చేశానని చూడడానికి స్పేస్ లేదు సార్ అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ స్పేస్ లేదు సార్ నేను ఏమి చేశాను ఎక్కడ పెట్టాను మళ్ళీ ఇక్కడ నుంచి చూడడానికి మధ్య ఖాళీ ప్రదేశం ఉండాలి సార్ ఖాళీ ప్రదేశం ఉంటే స్పేస్ సార్ స్పేస్ ఉంటే ఆకాశం సార్ ఆకాశం లేదు సార్ ఉందండి అయితే సృష్టి కాదు సార్ దాన్ని తయారు చేసిన వాడు ఎవడో వాడు సృష్టికర్త అవుతాడు అండర్స్టాండ్ అందువల్ల తూతం వెరీ క్లియర్ ఆ పరమాత్మ నుంచి సదేవ సౌమ్య ఇదగ్ర ఆసీతి ఏకమేవా బ్రహ్మ ఇదం అగ్రే సృష్టి ప్రాక్ సత్వా సత్ పదార్థం ఒక్కటే ఉండింది అదే అస్తిత్వం అదే ప్రకాశత్వం సత్ చిత్ సత్య చిత్ అది ఒక్కటే ఉండింది ఏకం ఏవా అది ఒక్కటే అది ద్వితీయం రెండు కానిది తానించి స్పేస్ వచ్చింది ఆకాశాద్ వాయు దాని నుంచి వాయువు వచ్చింది అగ్ని జలము పృథివి పంచభూతాలు ఈ పంచభూతాలు పంచీకరణ కింద సమస్తం ఏర్పడ్డాయి స్థూలభూతాలు ఇదంతా క్రియేషన్ కాబట్టి ప్రాక్ నిర్వికల్పం కాబట్టి అది ఒక్కటే ఉండింది దాని నుంచి ఏదైనా ఆవిర్భవించి ఉండాలి మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్యచిత్రీకృతం అది కాబట్టి ఈ సృష్టి మాయాకార్యము ఒక అద్భుతమైన పదాన్ని ప్రవేశపెట్టింది వేదాంతం మాయాకార్యము ఇది అర్థం కావడం లేదు ఇది ఒక పెద్ద మాయా ఏమిటండి అంటే మాయ అంటే లేదంటాడు యా మా సామాయా ఇది కాదు ఎంతవరకే మన డిక్షనరీ మీనింగ్స్ అవన్నీ అవి ఉపయోగపడవు సంప్రదాయం ఏం చెప్తుంది అనేది కావాలి ట్రెడిషనల్ టీచింగ్ కావాలి ఏంటి మాయా అంటే మాయా ఏదైనా ఒకటి కార్యరూపానికి వచ్చిందంటే సృష్టం జగత్ ఈ ప్రపంచం సృష్టింపబడింది ఎందుకని ఎత్ సృష్టం తత్ సుకృతం ఇందులో నియతి ఉంది గనక యత్ కార్యం తత్ సకర్తృకం ఒకటి కార్యరూపంలోకి వచ్చింది దాని వెనక కారణం ఉండాలి కుండ ఎప్పుడైతే నీ కనిపించిందో కార్యరూపంలో యత్ కార్యం ఆ కుండ కార్యరూపంలో ఉంది తత్ సుకృతం ఇట్ ఈస్ వెల్ క్రియేటెడ్ కుండగా కుండ ఎలా ఉండాలో అట్లా తయారైంది సుకృతం యత్ కార్యం ఏదైతే కార్యంగా తెలుస్తుందో ఎఫెక్ట్ గా తెలుస్తుందో ఘటం తత్ సకర్తకం కుమ్మరి లేకుండా ఇది తయారయ్యే ప్రశ్న లేదు ఎందుకని నీతి ఉంది గనక నియమం ఉంది గనక ఫ్యాన్ ఎప్పుడైతే ఉందో అది ఎవరు తయారు చేశారో నాకు తెలియకపోవచ్చు కాని తయారు చేసిన వాడు మాత్రం ఉండి తీరాలి ఎందుకని అక్కడ ఒక పద్ధతి ఉంది ప్రయోజనం ఉంది అందం ఉంది అర్థం ఉంది ఇది క్రియేషన్ ఇది కాబట్టి దీన్ని తయారు చేసిన ఉండాలి కుండ తయారు చేసినప్పుడు కుండ ఎప్పుడైతే వచ్చిందో కార్యరూపంలో యత్ కార్యం తత్ ఓకే కుండ వచ్చింది కార్యంలో కనపడుతుంది మన కార్యంగా కారణం ఉంది ఎవర కారణము కుమ్మరి ఎందుకని కుండను తయారు చేసేటువంటి జ్ఞానం తనకు ఉంది కుండ యొక్క ఉపయోగం కూడా తనకు తెలుసు అందువల్ల శాస్త్రంలో ఆయన నిమిత్త కారణం అన్నారు ఎఫిషియంట్ కాజ్ అంటే ఎఫిషియన్సీ ఉంది ఏ విషయంలో అంతే ఒక వస్తువును తయారు చేసేవాడికి అది ఎలా తయారు చేయాలన్న తెలిసి ఉండాలి దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి దాని ఉపయోగం తెలిసి ఉండాలి అటువంటి సృష్టికర్త అవుతాడు ఆ విషయంలో కాబట్టి కుండ విషయంలో కుమ్మరి సృష్టికర్త కుర్చీ విషయంలో వడ్రంగి సృష్టికర్త ఎందుకని అది ఎందుకు చేశాడో తనకు తెలుసు క్లియర్ దాని ప్రయోజనం కూడా తెలుసు కానీ ఇది ఎఫిషియంట్ కాస్ నిమిత కారణం కానీ ఉపాదానం కూడా ఉండాలి మెటీరియల్ ఉండాలి కుమ్మరి ఒక్కడే కూర్చుంటే కుండ రాదు వడ్రంగి ఒక్కడే కూర్చుంటే కుర్చీ రాదు కాబట్టి వడ్రంగి నిమిత్త కారణం కుమ్మరి నిమిత్త కారణం కుండకి వడ్రంగి నిమిత్త కారణం కుర్చీకి కానీ ఉపాదానం మెటీరియల్ కావాలి కుండను తయారు చేయాలంటే కుమ్మడి ఒక్కడు ఉంటే లాభం లేదు మట్టి కూడా కాదు మట్టి ఉంటేనే తయారు చేయగలడు వడ్రంగి ఒక్కడే ఉంటే లాభం లేదు టింబర్ కూడా ఉండాలి కొయ్య కూడా ఉండాలి కొయ్య ఉంటేనే తయారు చేయగలడు కాబట్టి ఒక వస్తువు తయారు కావడానికి ముఖ్యంగా ప్రధానంగా ఈ రెండు ఉండాలి నిమిత్త కారణం ఉండాలి ఉపాదాన కారణం ఉండాలి జ్ఞానం కలిగిన ఉండాలి సకర్తృకం మెటీరియల్ కూడా ఉండాలి ఉపాదానం ఇయన నిమిత్త కారణం అది ఉపాదాన కారణం కుమ్మరి నిమిత్త కారణం మట్టి ఉపాదాన కారణం ఈ రెండు ఉంటే కొండ తయారవు కార్యం సృష్టి ఓకే సృష్టి అయ్యే ప్రాక్ ఇదం జగత్ నిర్వికల్పం ముందు రెండవ వస్తువు లేదు ఓకే సత్ ఏవా సత్పదార్థం పరబ్రహ్మే ఉన్నాడు ఏ వస్తువు నుంచి తయారు చేస్తాడో చెప్పండి నేను నా పాయింట్ అంటే ఏంటంటే అన్ని మతాలకి మనకు డిఫరెన్స్ ఎక్కడుందంటే భగవంతుడు ఈ సృష్టి వెనక ఉన్నాడనేది అందరు చెప్తారు అది నిమిత్త కారణం కుమ్మరిని గురించి అందరు చెప్తున్నారు మెటీరియల్ ఏంటి అనేది చెప్పడం లేదు సృష్టి తయారు కావాలి అంటే సృష్టికర్త ఉన్నాడు ఏ పదార్థంతో తయారు చేశాడు చెప్పు అన్నప్పుడు ఇదిగో ఇంతమంది నేను చెప్పాను చూసారా అటువంటి అస్పష్టమైనటువంటి సిద్ధాంతాలే వచ్చాయి వాళ్ళ చేత కాక అసలు అర్థం కాక అందువల్ల ఇక్కడ ప్రమాణం వేదం ప్రమాకరణం జ్ఞానాన్ని ఇస్తూ ఉంది కనుక నువ్వేం నమ్మాల్సిన అవసరం లేదు నువ్వు నమ్మాలి మా గ్రంథాలని వాళ్ళు చెప్తూ ఉన్నారు నువ్వు నమ్మొద్దు వేదం చెప్తూ ఉంది ఎందుకని ఇది జ్ఞానం నమ్మేది కాదు ఇది ప్రమాకరణం ప్రబోధ సమయే గురువు బోధించేటప్పుడు నీకు అర్థం నువ్వేం నమ్మకు ప్రమాణం ఆపరేట్ అవుతా నువ్వు నమ్మాల్సిన అవసరమే లేదు జ్ఞానం ఇది ప్యూర్ జ్ఞానం అందువల్ల మెటీరియల్ ఏది ఉండడానికి అవకాశం లేదు ఎందుకని ఏ మెటీరియల్ తో తయారు చేసినా ప్లాస్టిక్లతో తయారు చేశాడు స్వామీజీ అని మీరు చెప్తే ప్లాస్టిక్లు ఉన్నాయని అర్థం అంతకు అదే సృష్టి భగవంతుడు ఒక్కడే ఉంటేనే రెండవ వస్తువు ఉంటే సృష్టి అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఎఫిషియంట్ కాస్ నిమిత్త కారణం పరమాత్మ వెరీ క్లియర్ ఉపాదానం ఏంటి దేని నుండి తయారు చేసినా తనకన్నా వేరుగా ఉండేటువంటి వస్తువు నుండి తయారు చేస్తాడు గనక వేరుగా తనకన్నా వస్తువు ఉంటే సృష్టి ఉన్నట్లే గనక సృష్టి ముందు తనకన్నా అన్యంగా రెండో వస్తువు ఉండేందుకు అవకాశం లేదు అందుకనే ఏకం ఏవ అద్వితీయం రెండవది కానిటువంటి వాడు ఏకం అని చెప్పాల్సి వస్తుంది బ్రహ్మని కాబట్టి తాను ఒక్కడే ఉన్నాడు గనక ఒకవేళ ఉపాదానం ఉంటే ఉపాదానం లేకుండా సృష్టి జరిగేందుకు అవకాశమే లేదు ఉపాదానం ఉంటే అది కూడా తానే అది కూడా ఇప్పుడు మన నిద్రలో స్వప్నం వచ్చిందనుకోండి స్వప్నాన్ని ఎవరు క్రియేట్ చేసింది కుండ విషయం వదిలేయండి ఫ్యాన్ విషయం వదిలేయండి కుర్చీ విషయం వదిలేయండి కారు విషయం వదిలేయండి డ్రీం మీ స్వప్నాన్ని ఎవరు సార్ తయారు చేసింది ఎవరి స్వప్నాన్ని వాళ్లే కదా ఒకరి స్వప్నాన్ని గనక ఒకరు తయారు చేసేటట్లయితే ఇంకా ఈ ప్రపంచంలో నిద్రపోలేం ఏ పార్టీ వాడు నిద్రపోడు ఎందుకని ఇంకో పార్టీ వాడు ఎంటర్ అయిపోతాడు పులిని తేళ్ళుని పావులను తీసుకుని వాడి తల్లలో ఎంటర్ అయిపోతాడు పోయి అటువంటి అవకాశం లేదు ఇక్కడ ఎవడి కళ వాళ్ళదే ఎప్పుడైతే నా కల నా కలని సృష్టించింది ఎవరో కాదు నేనే నిమిత్త కారణం ఉపాదానం ఏంటి చెప్పండి సార్ ఇప్పుడు కల్లో ఇటువంటి సీన్ ఒకటి వచ్చిందనుకోండి ఇంత జనం అక్కడ ఎవరు తయారు చేశారు మైక్ లెవర్ పిలిచి వచ్చారు ఇక్కడ అందరినీ ఎవరు తీసుకొచ్చి కూర్చోబెట్టారు లైట్లు ఎవరు వేసారు ఎట్లా ఇదంతా అవన్నీ అక్కడ ఉన్నాయా కళ్ళలో కనపడుతూ ఉన్నాయి కనపడుతూ ఉన్నాయి ఉపాదానం ఏంటి కుండకైతే మట్టి అక్కడ కళ్ళకేమిటి ఉపాదానం సార్ ఏం లేదు సార్ నేనే ఉపాదానం ఓకే ఓకే వెరీ క్లియర్ ఎందుకని ఉపా వస్తువులో ఉపాదానేమి బాగా అర్థం చేసుకోండి మట్టితో ఎప్పుడైతే కుండ తయారైందో నూనో ఇది ఎక్కడికో తీసుకుపోతున్నాను నేను దీన్ని ఈవినింగ్ క్లాస్ లో క్లారిఫై చేస్తాను ఏదో ఒక రోజు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మట్టితో ఎప్పుడైతే కుండ తయారైందో కుండలో ఉన్నదంతా కూడా మట్టి మృత్తికేత్యవ సత్యం వాచారంభణో వికారో నామధేయం నామము రూపం వేరుగా ఉండొచ్చు ఇలా ఉందనక కుండ అన్నాం అట్లా ఉంటే గురుగంటాం ఇలా ఉంటే కూజ అంటాం నామరూపాల్లో భేదమే గాని వస్తువు ఒక్కటే మృత్తికేత్యేవ సత్యం మట్టి ఒక్కటే సత్యం కాబట్టి మట్టితో కుండ తయారైనప్పుడు మీరు పైన పట్టుకొని చూసినా కింద పట్టుకొని చూచినా ఏ వైపు పట్టుకొని ఉన్నది మట్టే కాని మట్టి అన్యంగా రెండవది లేనే లేదు అందువల్ల కలలో కూడాను ఏ వస్తువు కనిపించినా కలలో ఉన్నదంతా కూడాను నేనే నాకన్నా అన్యంగా రెండవది ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి పరమాత్మ కూడా ఈ సృష్టికి నా కళకి ఎట్లాగైతే నేనే నిమిత్త కారణం నేనే ఉపాదాన కారణంగా ఉన్నానో ఈ సృష్టికి పరమాత్మ నిమిత్త కారణం పరమాత్మ ఉపాదాన కారణం నిమిత్త ఉపాదన కారణం కానీ ఇక్కడ ఒక్కటస్తుది స్వామిజీ బీజస్యాంతరి వాంకు జగదిదం ప్రాక్ నిర్వికల్పం పునః అన్నారు కదా ప్రాక్ బిఫోర్ బీజస్య అంతః అంకురం అంకుర ఇవ కాబట్టి బీజంలో అంకురం ఉంది బీజం నాటకాని బీజం నాటగాని అది అంకురం వచ్చేసి చెట్టు అవుతుందా స్వామిజీ దానికి నీళ్లు పోయాల్సిన అవసరం లేదా నీళ్లు పోయాల్సిన అవసరం లేదా దానికి సూర్యరశమి అవసరం లేదా మధ్యలో ఎరువేదన్నా వేయాల్సిన అవసరం లేదా ఇంత చేస్తే కదా అది చెట్టు అవుద్ది కాబట్టి బీజంలో నిర్వికల్పం భేదం లేకుండా ఉండొచ్చేమో గాని చెట్టులో ఉండేటువంటివన్నీ కూడా బీజంలో ఉండొచ్చేమో గాని అవి వ్యక్తం కావాలి అనుకున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి అట్లా ఈ సృష్టి కారణం ఉందా అని నూను ఇది ప్రధానంగా ఒక్కటే అవ్యాకృతంగా ఉన్నది వ్యాకృతమయ్యింది అవ్యక్తంగా ఉన్నది వ్యక్తం అయ్యింది అంతవరకే దృష్టాంతం బాగా అర్థం చేసుకో తర్వాత ఫర్దర్ వస్తాను ఏకదేశీయం ఉద్దేశం ఏంటంటే బీజశాంత అంకురం అంటే ఎట్లాగైతే బీజంలా అంకురం ఉంది అలాగే ఉన్నదని కాదు అందుకని ఇవా దృష్టాంతం ఇది కాబట్టి అంతకుముందు అవ్యాకృతం భేదం లేకుండా ఉన్నది తరువాత భేదాలతో కనపడుతూ ఉంది బీజ స్థాయిలో ఏ విధమైనటువంటి భేదాలు లేవు చుట్టూ స్థాయిలోకి వచ్చినప్పుడు కనపడుతూ ఉన్నాయి ఇక్కడ కనిపించినవి ఏవో అవి అక్కడ మనకు కనిపించడం అక్కడ అవ్యాకృతంగా ఉన్నాయి ఇక్కడ వ్యాకృతమైన అక్కడ అవ్యక్తంగా ఉన్నాయి ఇక్కడ వ్యక్తమైన అక్కడ అన్మానిఫెస్ట్ కండిషన్లో ఉన్నాయి ఇక్కడ మేనిఫెస్ట్ అయింది అంతవరకే తర్వాత ఫర్దర్ గా వస్తాను ఓకే ఇది మాయాకార్యము ప్రవేశపెట్టాడు మాయా అనేది ఇప్పుడేంటే తెలుసా ఉపాదానం మాయా ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ శాస్త్రం చెప్పేవాళ్ళకి పుస్తకాలు రాసేవాళ్ళకి నాకు చాలా కాలం ఇక్కడ చాలా పెద్ద కన్ఫ్యూషన్ పరమాత్మ నిమిత్త కారణం వెరీ క్లియర్ ఉపాదానం దగ్గరకు వచ్చేటప్పటికీ సినో పరమాత్మ గనక ఉపాదానం అయితే అక్కడ ఇంకొక ప్రాబ్లం మార్పు చెందాడా ఇది కొంతమంది సత్యత్వ భ్రాంతి ఇది ఏమిటంటే పరమాత్మ కన్నా వేరుగా రెండవది లేదు కనుక పరమాత్మే ప్రపంచంగా మార్పు చెందాడు అని ఫినిష్ పరమాత్మే కనుక ప్రపంచంగా మార్పు చెందింటే ఇది జగత్తు మారిపోతూ ఉంది కనుక పరమాత్మ కూడా మారిపోతా అర్థం పరమాత్మ మారిపోతూ ఉంటే నువ్వు నేను జపం చేయడానికి ధ్యానం చేయడానికి ఎవరు లేరు సార్ ఎందుకని ఆయన మారిపోతా నువ్వు శుక్లాంబరతరం అనేటప్పుడు ఒక రకంగా ఉంటాడు మంగళం అనేటప్పుడు ఇంకో రకం అయిపోతాడు ఎందుకని మార్పు చెందుతూ ఉంటాడు కనుక కాబట్టి ఇది పరిణామవాదం మాకు అర్థం చేసుకోండి ఇది పరిణామవాదం అంటే పాలు ఉంది పాలు పెరుగు పెరుగు మజ్జిగైంది అక్కడి నుంచి వెన్న వచ్చింది వెన్న నెయ్యి అయింది ఇప్పుడు నెయ్యిని మళ్ళీ పాలు చేయాలనుకోండి మన వల్ల కాదు నెయ్యిని మళ్ళీ పెరుగు చేయాలనుకోండి మన వల్ల కాదు వస్తువు అదే వేరే విషయం మళ్లీ వెనక్కి తీసుకెళ్ళలేము ఎందుకంటే పరిణామం చెందింది కనుక ఇది పరిణామవాదంతో వచ్చినటువంటి బాధ కాబట్టి బ్రహ్మమే గనక జగత్తుగా పరిణామం చెందింటే ఆ బ్రహ్మమే జగత్తు అయిపోయాడు కానీ లేడు అందువల్ల ఉపాదానం దగ్గర రెండు ఉపాదానాలు ఉన్నాయి ప్లీజ్ పరిణామీ ఉపాదానం వివర్త ఉపాదానం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది క్లియర్ అయితేనే కన్ఫ్యూజన్ పోయేది పరిణామి ఉపాదానం వివర్త ఉపాదానం ఈ పరిణామీ ఉపాదానం మాయా వివర్త ఉపాదానం పరమాత్మ ఏంటి స్వామీజీ పరిణామి ఉపాదానం అంటే స్వస్వరూప డెఫినేషన్ స్వస్వరూప ప్లీజ్ స్వస్వరూప ఇది పరిణామి ఉపాదానానికి ఏ రూపమైతే ఉందో స్వస్వరూప పరిత్యాగేన రూపాంతరాపత్తి పరిణామి స్వస్వరూప అపరిత్యాగేన రూపాంతరాపత్తి వివర్త వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒకటి అర్థం చేసుకోండి స్వస్వరూప పరిత్యాగేన రూపాంతరాపత్తి ఇప్పుడు పాలుండదు అనుకోండి దాని స్వరూపం మనకు తెలుసు ఎప్పుడైతే పెరుగైందో ఇక పాలు ఉంది అక్కడ లేదు కదా తన స్వరూపాన్ని పరిత్యాగేనా రూపాంతరాపత్తి ఇంకొక రూపాన్ని ధరించేసింది అంతకు ముందున్న స్వరూపాన్ని పోగొట్టుకుంది ఓకే క్లియర్ ఇది పరిణామి అంటే కనుక స్వస్వరూప పరిత్యాగేన రూపాంతరాపత్తి కానీ ఇంకొకటి తమాషదండి స్వస్వరూప అపరిత్యాగైన రూపాంతరాపత్తి ఇది వివర్తం అంటే తన స్వరూపం ఏమాత్రం మార్పు లేకుండానే మారుతుంది అది ఎట్లా స్వామి రజ్జు రద్దు సర్ప భ్రాంతి కాబట్టి త్రాడు ఉంది అక్కడ పడి దాంట్లో పాము కనిపించేసింది మనకు మనం భయపడిపోతూ ఉన్నాం సమస్తం ఇప్పుడు పాము ఎక్కడ ఉంది ఉంది అక్కడ స్వామీజీ త్రాడే పాము అయింది లేదు సార్ పాము మీకు కనిపిస్తుంది మాకు కనిపించేమో త్రాడు గానే కనిపిస్తా ఉంది ఇప్పుడు ఏం జరిగింది పాము వచ్చింది రాలేదు సార్ మళ్లీ లైట్ అయ్యి స్వామీజీ పాము పోయింది పోలేదు ఎందుకంటే వచ్చింటే పోయి ఉంటుంది అది రాలేదు కనుక పోలేదు నా నిరోధ న చోత్పత్తి అది వచ్చింది లేదు పోయింది లేదు ఉన్నది త్రాడే త్రాడు త్రాడుగా తెలియనప్పుడు పాముగా గోచరించింది ఇది వివర్తం తాను తానుగా ఉండే రెండవదిగా కనిపించడం కాబట్టి పరమాత్మ గనక పరిణామి ఉపాదానం గనకైతే మార్పు చెందాడని అర్థం వివర్త ఉపాదానం స్వస్వరూపంలో ఏ విధమైనటువంటి మార్పు చెందకుండా తానున్నాడు ప్రకృతి వచ్చినా తనలో మార్పు ఏ విధంగానూ లేదు ఆ మార్పు ఎవరిది మాయా కార్యం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను ఇది కన్ఫ్యూషన్ ఇది రేపు చెప్తాను మాయాకల్పిత దేశ కాలకరణ వైచిత్ర చిత్రీకృతం ఈ చిత్ర విచిత్రాలుగా ఉండేటువంటిది ఏదైతే ఉందో ఇదంతా మాయా ప్రకృతికి సంబంధించింది ఇది మాయా ఉపాదానం మాయా ఉపాదానం ఎలాంటి ఉపాదానం పరిణామి ఉపాదానం అందువల్ల మన చూసాను చూసారా అంగిష్టం దక్షిణామూర్తి కనుక ఎక్కడైదన్న శివాలయాల్లో చూడండి గర్భగుడిలో విష్ణు ఆలయాలకి మీరు వెళితే లక్ష్మీనారాయణులు కనపడవచ్చు సరేనా సీతారాములు కనపడవచ్చు రాధాకృష్ణులు కనపడవచ్చు కానీ శివాలయంలో మాత్రం గర్భగుడిలో శివుడు పక్కన పార్వతిని మీరు ఎక్కడ చూసిండరు అనుకుంటున్నాను నేను నేను చూడలేదు శివాలయంలోనే పార్వతి ఉంటుంది కానీ అవి వేరే గుడి సపరేట్ రూమ్ సో స్వామి దగ్గరికి వెళ్లి మూర్తిని మన లింగమూర్తిని దర్శనం చేసుకున్న తర్వాత అలా తిరిగి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నట్టు పోతూ ఉన్నాం కాబట్టి శివాలయంలోనే పార్వతి ఉంది గానీ గర్భగుడిలో మాత్రం శివుడు ఒక్కడే ఉండాడు ఐదు వేళ్లు ఒకే చేతికి ఉండే గానీ అంగుస్థం నిత్యాసంగన్ముద్ర అంగుస్థం అక్కడే ఉంది ఐదు చేతిలో బటన్ వేలు మాత్రం అసంగహ అసంగ కాబట్టి ఒకే దేవాలయంలో అమ్మవారు ఉండేది స్వామి ఉండేది కూడాను కాని స్వామి నిత్య అసంగహ అది అర్థం దక్షిణామూర్తి నిత్య అసంగహ ఎందుకని ఏకమేవ బ్రహ్మ కాబట్టి తనలో ఏ విధమైనటువంటి మార్పు లేదు కానీ ఈ ప్రపంచంలో మార్పు కనపడుతుంది ఇది మాయా కార్యము ఈ మాయా పరమాత్మనే ఆశ్రయించుకొనుంది సత్వర గుణాత్మిక మాయా బ్రహ్మాశ్రయ బ్రహ్మను ఆశ్రయించుకుని మాయ ఉంది ఈ మాయ ఏమిటి ఆశ్రయించుకొని ఉండేది ఏమిటి ఈ మాయ వల్ల ప్రపంచం ఎట్లా తయారైంది మాయ ప్రపంచం కన్నా పరమాత్మ కన్నా ఎట్లా భిన్నం కాకుండా ఉంది పరమాత్మ ఉండడం వల్ల మాయ ఉంది మాయ లేకపోయినా పరమాత్మ ఉంటాడు ఇది మళ్ళీ అద్వయం ఫస్ట్ శ్లోకా కనెక్షన్ టుమారో వైజ్ ప్లీజ్ పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ శాంతి శాశ